కీర్తన ఇరవై తొమ్మిది నిండు నిధానము వలే నీవు కలిగుండగాను పండిన యోగికి భావనే మంచిది కలకాలము భూమి గతలే వింటిమి గాని నల నహుషాదులున్నారా ఏమీ ఇలాలో ఇతరులెల్లా ఏమి లెక్క ఇందుకుగా ఎలయింపు విషయాలయే మరగదగునా చేపట్టి పురాణాలు చెప్పగా వింటిమిగాని బురే దుర్యోధను సంపదయ్యేది కాపాడనిప్పటి వారి కలిమి ఎంచగనేది ఈ పాటి పనికిగా నిధి కోరదగునా మళ్ళీ మళ్ళీ భూమిలోన మాటలే వింటిమిగాని తొల్లిటి బలాడ్జుల సత్తువలేవి వెళ్లివిరై ఎప్పుడూ శ్రీ వెంకటనాథ నీదాసుల్ల కాలము చెడని ఈ బలిమె నిజము